ఎనభై నాలుగు విధములుగను నరులకందరికీ బోధ చేసినట్లు బుధజనములు శాస్త్రరీతిగాను చాటిరి వినరేమో అఖిల జీవసంగ ఆత్మలింగ భావము జ్ఞానులయందునూ అజ్ఞానులయందును మూర్ఖులయందునూ తెలివైనవారియందును మంచివార్యందునూ చెడువారియందును అన్ని మతముల వారియందునూ ఒకే పద్ధతి గలిగి ఒకే విధముగా రాగము అనగా ప్రేమగాని ద్వేషముగాని లేకుండా వర్తించు ఓ ఆత్మ వినుము భూమి మీద జ్ఞానులైన వారు అజ్ఞానులకు నాలుగు విధముల బోధ చేసి ముక్తులగునట్లు చేశారు ప్రతీ పనికి ఒక శాస్త్ర పద్ధతి ఉండవలను అను సూత్రము ప్రకారము జ్ఞానము తెలిసి దైవమును పొందుటకు నాలుగు విధానముల వరుస తెలియజేశారు అవి ఏ వరుసగా ఒకటి భక్తి రెండు జ్ఞాన మూడు యోగ నాలుగు ముక్తి అన్నారు ఈ వరుస విధానమును తెలియని కొందరు కొంత భక్తి కలిగిన వెంటనే గురు ఉపదేశములు పొంది కొంత సాధన చేసి యోగులమనుకుంటున్నారు జ్ఞానము తెలియనిదే ఉపదేశముగాని యోగ సాధన గాని పనికి రాదని తెలియక జ్ఞానముతో పనేలేదు సాధన ఉంటే చాలు అంటున్నారు శాస్త్రపద్ధతిగా జ్ఞానము తెలియని సాధన గమ్యము తెలియని ప్రయాణములాంటిదని తెలియకపోయారు భగవద్గీతలో భగవంతుడు చెప్పిన శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ అను మాటను మరచిపోయి శాస్త్ర విరుద్ధముగా జ్ఞానము లేని సాధన చేయుచున్నారు ఆ విధముగా అశాస్త్రీయ పద్ధతిలో ఎంత సాధన చేసినప్పటికీ చివరికి అది యోగము కాదు దానివలన ముక్తి లభించదు